any mm.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 ఇప్పుడు మనం కూర్చోండి ఎవరైనా స్థలం ఉందే అన్నారు ఎక్కడ కూర్చొని నా నెత్తి మీద ఉంది కూర్చో కాబట్టి స్థలం ఉందే అనంటే స్థలం కంటికి కనపడదు వస్తువు కంటికి కనిపిస్తుంది కాబట్టి స్థలం ఉందే వస్తువు అక్కడ లేదు కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి స్థలం ఉంది అంటున్నాం అంతే వస్తువు యొక్క లేని జనాన్ని ఖాళీగా గుర్తించి దాని ఆకాశము అంటున్నాం కాబట్టి ఆకాశం అంటే ఖాళీ ఖాళీ అనేది కంటికి కనపడదు వస్తువు యొక్క లేని ధనమే ఖాళీ వస్తువు ఉంటే ఖాళీ లేదండి అంట ఫుల్ హౌస్ ఫుల్ అన్నారం ఖాళీ లేదు అందరూ కూర్చుని పోరాని ఇక్కడ కాబట్టి ఇక్కడ కూడా ఆకాశం అనేటువంటిది కాన్సెప్ట్ అది ఆ ఖాళీగా ఉంటేనే గాలి సంచరిస్తుంది కానీ ఆత్మ ఏం తెలుసండి తస్మిన్ అపోమాత అసలు ఖాళీ అనేటువంటి కూడా ఆత్మే కారణం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 కళ్ళతో చూసేది పరమాత్మ కాదు కంటికి కనిపించేవాడు పరమాత్మ కాదు అందుకనే ఎవడైనా నా కంటికి చూపించి నా చూపించి భగవంతుణ్ణి అనంటే మనం కంటికి చూపించబడేది వస్తువే పరమాత్ముణ్ణి చూపించలేం ఎందుకని ఆకాశమే కంటికి కనపడదే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 మాయ ఆ పరమాత్మ చైతన్యంలో లీనమై పడిపోతుంది ఆ పరమాత్మ శుద్ధ చైతన్యమై ప్రకాశిస్తున్నాడు ఏకమై ఉన్నాడు ఇవండి ఈ పరమాత్ముణ్ణి మనం పరమాత్ము మనం అనుభవించడం అంటే ఏమనర్థం పరమాత్ముడే మనం ఇంకేమనుభవిస్తాం అనేజేకం మనస జీయ నేనత్ దేవాప్నువన్ పూర్వ మనుషత్ తద్ధావత అన్యాన్ అత్యేకి టిష్టత్ తస్మిన్ అపోమాత విశ్వా దాతి అంటే అది కదలదు కాని అన్ని కదలికల కంటే చాలా వేగంగా కదిలే మనస్సు కంటే కూడా చాలా వేగంగా కదలగలుగుతుంది కదులుతుంది అంటే మనస్సు కంటే స్పీడ్గా కదులుతుందనంటే అది ఏదో ఇంకో వస్తువు కాదు ఇంకో పరికరం కాదు బట్ మనస్సుని కూడా కలిపేటువంటిది అదే కాబట్టి అది మనస్సు కంటే కూడా సూక్ష్మం ఏనందు దేవాహ ఆప్వన్ పూర్వమర్షత్ అటువంటి తత్వాన్ని దేవాహ అంటే ద్యోతనాత్ ఇంద్రియాణి దేవాహ అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి ఏ శక్తులైతే ఉన్నాయో వాటిని దేవతలు అంటున్నాం దేవతలు అనంటే ఆ ఇంద్రియ శక్తులు కూడా ఆ తత్వాన్ని గుర్తించలేవు తద్ధావత అన్యాన్ అత్యేక టిష్టత్ అంటే దాని యొక్క చలనాన్ని దాని గతిని ఎందుకు ఏమీ పట్టుకోలేకపోతున్నాయి అనంటే అది అంతకమైన విపురీకృతమై ఎక్కడ కదలిక ఉన్నా అది కదిలినట్టే అర్థం ఏది కదిలినా ఏది క్షలించినా ఆ తత్వమే అని అర్థం కాబట్టి దీనికంటే ఇంకోటి ఏది వేరే లేదు ఏకమై అంతటా నిండి నుడీ కృతమై ఉంది తస్మిన్నపో మాతరి శ్వాదధాతి ఈ లోకంలో అన్నిటికీ కదిలే శక్తి దేనికిన్నా సరే గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కటి కదలాలన్నా కదిలే శక్తి గాలిదే కదిపే శక్తి గాలిదే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 ఆ మాయ పరమాత్మ యొక్క ఛాయ్ నేను నడుస్తుంటే ఎలాదైతే నాకు ఒక ఛాయ పడుతుందో ఆ ఛాయం చూస్తే ఎవరో మనిషి వస్తున్నట్టున్నాడు అంటాను ఎందుకని నీడని చూసి మనిషిని గుర్తిస్తాం అలాగనే ఈ మాయను చూసి పరమాత్మ యొక్క యథార్థాన్ని మనం గుర్తించే అవకాశం ఉంది ఎందుకని ఇది మాయ దేవుడికి మాయా జీవుడికి ఛాయ అంటే బస్ ఇప్పుడు ఈ దేనం ఉంది దీనికి ఒక ఛాయ ఉంటుంది అలాగనే పరమాత్మకు మాయా అనేది కూడా అంతే దానికి ఏది కనపడదది కానీ అన్నింటినీ తయారు చేసేది అదే కారణం ఆ మాయ అందుకని కృష్ణుడు కూడా మమ మాయా దురత్యయా దైవీషా గుణమయీ కాబట్టి మాయా అనే దానికి స్వయంగా ఉనికి లేదు నేను లేను ఇప్పుడు ఛాయ కూడా ఉండదు అంతే కదా నేనుంటే నా నీడ ఉంటుంది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 అందుకని మాయాని మాయా అని తీసి అంటే ఏంటి నామ రూప కల్పనలే మాయా ఎక్కడైతే ఒక పేరుందో అది మాయా పేరు ఎవరు పెట్టారండి ఆవు ఆవు ఇంకేమైనా తెలిసినా నా పేరు ఆవు చూసావా అని ఇంకో ఆవుతో ఏమైనా మనందరం ఆవులో అని అనుకుంటుందే ఆవు మనందరం ఆవు అనుకుంటుందే ఒకవేళ ఆవు అనే పేరైతే ఇంగ్లీష్ వాళ్ళు కవ్ అన్నారనుకుంటే అమెరికాలో అదీ నో వీఆర్ ఆల్ కౌస్ నాట్ ఆవు హిందీ వాడు గాయ అంటాడు తమిళవాడు ఇంకొకటి అంటాడు మాడు పశు మాడు అంటాడు కన్నడంలో ఇంకో భాష అంటే ఈ పేర్లు మనం పెట్టుకున్నాం ఒకదాన్ని చూసి మనం పెట్టుకున్నాం ఒక మనిషి పుట్టగానే సుబ్బారావు అది ఈ మనం పెట్టాం ఇదిగో ఇది రాత ఇది స్తంభము మనం పేరు పెట్టాం ఇది మైకు అంతేగాని మైకు నా పేరు మైక్ అండి అని ఎక్స్ప్లెయిన్ చేసుకుందే నో అంటే పేర్లు ఈ ఈ అక్షర సమూహంతో కూడుకున్నటువంటి పేర్లు మనం పెట్టుకున్నవి మనం ఉచ్చరించేవి అలాగనే రూపాలు ఈ ప్రకృతి యొక్క జిస్ట్ కల్పన మాయా కల్పన అంతే నామము మన కల్పన రూపము ప్రకృతి మాయ యొక్క కల్పన కాబట్టి నామ రూపాది రెండూ కూడా కల్పనలే యదార్థమేంటి తత్వమే యథార్థం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 గ్లాసు నీళ్లు తీసుకున్నాం ఆ నీళ్ళలో చంద్రమేమో కనిపిస్తుంది కొండలో నీళ్ల ఉన్నాయి అందులో చంద్రుడు కనిపిస్తున్నాడు మూత తీసి పెడితే అబ్బా ముగ్గురు చంద్రులు ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ముగ్గురు ముగ్గురు చంద్రులు ఉన్నారా ఎంతమంది ఉన్నారే ఒక్కడే మరి మూడులే ఎందుకు కనిపిస్తున్నాయండి అదేమో ట్యాంకు చంద్రుడు ఇదేమో కొండ చంద్రుడు ఇదేమో గ్లాస్ చంద్రుడు అంటే ట్యాంకు చంద్రుడు కొండ చంద్రుడు గ్లాస్ చంద్రుడు అని ఉన్నారా ఇంకొకటి ఇప్పుడు నా డబ్బిలైంది గ్లాసులో నీళ్లు తాగేస్తాను ఇప్పుడు చంద్రుడు ఏమయ్యాడు అక్కడ పోయాడు నేను తాగేస్తాను చంద్రుడిని చంద్రుడిని ఏమైనా తాగేస్తానా ఇప్పుడు కొండలో నీళ్లు బా ఏమిటో అంతా బాగా డస్టీగా ఉందని కొండ నీళ్ళంతా ఊకేసాం ఏమైంది కొండ చంద్రుడు పోయాడు కింద ఇప్పుడు ట్యాంకులో నీళ్లు మనం చూసుకోలేదు ఉదయం అయ్యా ఆ రాత్రి అంతా కూడా ట్యాంకు ఓపెన్ అయిపోయింది వాళ్ళు ఇప్పేస్తారు మొత్తం నీళ్ళంతా పోయాడు ట్యాంకులో చంద్రుడు ఏమయ్యాడు పోయాడు చూడండి కల్పించబడ్డవి పోతుంటాయి ఎందుకని ఇది కల్పన కానీ పైనున్న చంద్రుడు మాత్రం ఈ కొండలో నీళ్ళైపోయినా గ్లాసులో నీళ్ళైపోయినా ట్యాంకులో నీళ్ళైపోయినా నదిలో నీళ్ళైపోయినా చంద్రుడు చంద్రుడుగానే ఉంటాడు సత్యం అలాగనే ఉంటుంది అసత్యమే ఇన్ని రూపాలుగా కల్పన పొందుతుంది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 కానీ నేను అని ప్రతిబింబించే తత్వం ప్రతిబింబం పోవచ్చేమో కానీ తత్వం పోదు చంద్ర ప్రతిబింబం పోవచ్చేమో కానీ చంద్రుడి పోడు అందుకని ఇక్కడ కూడా చాలా అమోఘమైనటువంటి ఒక శ్లోకాన్ని మన ముందు ఉంచుతున్నారు దానికంటే ముందు మంత్రాన్ని మనం చూస్తాం ఒకసారి ఈ మంత్రం చెప్పండి కాబట్టి ఆ తత్వం పోదు కదా పోదు రాదు కదలదు మెదలదు అంతటా తానే ప్రకాశిస్తుంది అది ఎలా ఉంది అని అడిగితే ఇక్కడ ఈ ఐదో మంత్రం చాలా అమోఘమైన కోణాన్ని ఆవిష్కరిస్తుంది ఓం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వ తదు సర్వ్యాస్య బాహ్యత ఈ మంత్రం ఎంత కాంట్రడెక్ట్ చేస్తూ మన యొక్క కన్ఫ్యూజన్స్ అంతా క్లియర్ చేస్తుందో చూడండి తదేజటి అంటే జి ఏ కంపనే చెలిస్తుంది కదులుతుంది తదేజటి తట్ అంటే ఏంటి ప్రకృత విషయం తట్ తత్వం ఆ పరమార్థ తత్వం ఏదైతే ఉందో సత్యమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆత్మ అదేం జతి అది కదులుతుంది ఆహా ఏముండే ఆత్మ కదులుతుందనమాట ఇప్పుడు నా లోపలుండే ఆత్మ కదులుతుందండి ఇప్పుడు కుండలిని పైకి లేచి అలా ఆత్మ కదిలిపోయిందండి నాకు లోపల ఆత్మ అలా అని ఎవరైనా భావిస్తారేమో వెంటనే ఉపనిషత్తు అంటుంది తన్నై జతి అది కదలదు కదులుతుంది అనుకునేటప్పుడు వెంటనే ఒక జబ్బ కొట్టి తన్నై జతి అది కదలదంటుంది అదేంటండి ఇప్పుడే కదులుతుందన్నారు ఇదేంటి మళ్ళీ కదలదంటున్నారు ఎస్ ఇప్పుడు చెప్తున్నాను కదులుతుంది కదులుతుంది కదా కదలదు కదలదా ఎస్ ఓహో అయితే కదలదనమాట కదులుతుంది ఏదో ఒక్కటి చెప్పండి స్వామి సరే ఇప్పుడు మన అనుభోమే చెప్తాం మన శరీరాన్ని కూర్చోబెట్టాం ఇక్కడ ఇప్పుడేంటి ఏమండి మీరందరూ స్థిరంగా కూర్చున్నారా కూర్చున్నాం స్వామీజీ ఎస్ కూర్చున్నాం ఇదిగో మేము ముందు అలా కూర్చున్నాం కదా ఇప్పుడు నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి ఒక బాంబే నగరం మహానగరం ఆ మహానగరంలో రెండో తేదీ చాలా పెద్ద విచిత్రం ఏర్పడబోతుంది ఏంటి ఫైనల్స్ ఇప్పుడు అనుకోగానే నిన్న అనుకున్నాం అయిపోయింది ఈరోజు అనుకుంటున్నాం ఎల్లుండి వాళ్ళకి ఫైనల్స్ మనకు ఫైనల్స్ మనకు ఫైనల్స్ వాళ్ళకి ఫైనల్స్ మన ఫైనల్స్ చక్కగా అయిపోతుంది ఏమి బ్యాలెన్స్ ఉండదు వాళ్ళ ఫైనల్స్ చక్కగా అయిపోతుంది ఏమి బ్యాలెన్స్ ఉండదు మనకు కాబట్టి ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు ఇక్కడ ఎక్కడ కడపలో గ్రౌండ్ లో కూర్చున్నారు ఈ శరీరం ఎక్కడికి కదలట్లేదు కానీ బాంబే మహానగరం అని అనుకోండి వెంటనే ఎస్ బాంబేలో ఆ తాజ్ కానీ ఒబరాయ్ కానీ లేక దవి కానీ తర్వాత గేట్ ఆఫ్ ఇండియా కానీ తర్వాత ఇవన్నీ కూడా మెరైన్ డ్రైవ్ కానీ ఆ బీచ్ కానీ పవాయి కానీ తర్వాత ఇవన్నీ చెంబూరు కానీ ఇవన్నీ కూడా మీకు అలా గుర్తుకు అలాగనే శివాజీ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాని ఇవన్నీ మీకు గుర్తుకొస్తున్నాయి దాదర్ కానీ ఆ రైల్వే స్టేషన్స్ ఇవన్నీ ఆ బాంబే స్ట్రీట్స్ ఇవన్నీ జనాలు అబువన్నీ గుర్తుకొచ్చాయి అంటే ఇది కదలట్లేదు కానీ లోపల మొత్తం ఒక మహానగరమే కదులుతుంది ఇప్పుడు బాగా ఆలోచించండి ఇదేమో కదలట్లేదు లోపలేమో కదులుతుంది అంటే ఇప్పుడు ఆత్మ యొక్క స్థితి ఏమిటి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 చేతనవంతమైన మనస్సు ఆ చేతనత్వాన్ని పొంది కదులుతూ ఉంది బాగా ఆలోచించండి చేతనవంతమైన మనస్సు ఆ చలనాన్ని చేతనత్వాన్ని పొందుంది ఇప్పుడు ఆత్మ కదిలేదా కదలనిదా బాగా ఆలోచించండి దేహము వ్యాపించి ఉంది ప్రాణము వ్యాపించి ఉంది మనస్సు వ్యాపించి ఉంది అంతఃకరణ కాబట్టి అంతఃకరణ దృష్ట్యా చూస్తే ఆత్మ కదులుతున్నట్టుంటుంది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 లైట్ తిరుగుతుందే తిరగదు అలానే ఉంటుంది అలాగనే ఉండి ప్రకాశాన్ని ఇస్తుంది కదలకుండా తిరగకుండా ఏమాత్రం చలనం లేకుండా అలానే ఉండి ప్రకాశాన్ని ఇస్తుంది ఆ పదార్థం కదిలి అలా గిరగిరగిరా తిరిగి అందులో స్పీడు ఒకటి రెండు మూడు నాలుగు హైలో పెడతాం తిరుగుతూ మనకు గాలిని ఇస్తుంది చలదనాన్ని ఇస్తుంది ఆ పరికరం ఈ పరికరమేమో తిరుగుతూ మనకు కావలసిన ఇస్తుంది ఆ పరికరం కదలకుండా మనకు కావలసిన ఇస్తుంది కాని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి కరెంట్ అనేది కదిలే పరికరమా కదలని పరికరమా ఏ కరెంటు అయితే ఏ విద్యుత్ శక్తి అయితే కదిలే ఫ్యాను ఆధారమై ఉంది కదలకుండా ప్రకాశాన్నిచ్చే లైట్ కి ఆధారమయ్యింది కాబట్టి ఇప్పుడు కరెంటు కదలకుండా ఉండేదా కరెంటు కదులుతూ ఉండేదా ఏం చెప్పండి కరెంటులో కదిలే వాటిలో కదిలించే శక్తి కరెంటుకుంది కదలకుండా నిలబడి ప్రకాశించే దాంట్లో కదలకుండా నిలబడి ప్రకాశించే శక్తి ఉంది అంతేకాదు బాగా చూడండి కొన్ని యంత్రాలు ఉంటాయి పరికరాలు అవి ఏం చేస్తాయంటే కదలకుండా ఆపు ఉంచుతుంది ఇలా ఆపి నిలబెడుతుంది దానికి శక్తి కావాలి కదలకుండా నిలబెట్టడానికి శక్తి కావాలి అక్కర్లేదా ఎక్కువ శక్తి కావాలి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 కదలని వాటిలో కదలనిదిగా కనిపిస్తుంది చిక్తి హీ చేతనారూప జడశక్తి హీ జడాత్మిక కాబట్టి తదే జతి కదులుతుంది తన్నైజతి కదలదు అంటే కదిలేది పదార్థం కదలనిది పదార్థం యదార్థానికి కదలికా లేదు కదలకుండా ఉండడం అనేది లేదు రెండూ లేనటువంటిదే యదార్థం ఆ యదార్థమయ్యున్న తత్వము నామరూప వికల్పమైన పదార్థంతో చూస్తే ఆ పదార్థం జడమైతే ఆ యదార్థం కూడా జడంగా కనిపిస్తుంది ఒకవేళ ఆ నామరూప వికల్పాలైనటువంటి పదార్థం చలనం కలిగిందైతే ఆ చలనం ఆత్మగన్నట్ అనిపిస్తుంది యదార్థం నిజానికి ఆ యథార్థంలో చలనమూ లేదు చలన వర్జితమైనటువంటి జడత్వము లేదు చేతనత్వమూ లేదు జడత్వమూ లేదు ఇవి రెండు ఆత్మతత్వానికి కాదు కాబట్టి ఇందులోనే చూడండి శరీరం అలా జడంగా కూర్చోబెడతాం మనస్సు కదులుతూ ఉండి ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరం ఇలా కూర్చోబెట్టాం ఈ మూటని ఇది అసలు ఇప్పుడు ఏం కదలట్లేదు ఇలా కూర్చోబెట్టాం కానీ ఏ ఎక్కడికెక్కడికో పోతున్నాం శరీరంతో వెళ్ళట్లేదు నేనో తీసుకొని పోతున్నాం అంటే లోపల మనస్సు అనేది తిరుగుతూ ఉంది శరీరం ఏకదేశం ఒకే స్థలంలో ఉంది కదలకుండా ఉండే శరీరానికి ఆ ఆత్మతత్వమే ప్రకాశం కదలే మనవృద్ధులకి ఆత్మ చైతన్యమే ఎందుకని ఆత్మ అనేది అంతటా నిండి విముడి కృతమైంది సర్వాన్ అతీత్య తిష్టతి సర్వమావృత్యష్టతి ఆత్మ ఆత్మ అంటే అంతటా నిండి నిముడి కృతమైనటువంటిది మనకు చూపిస్తారు ఇబ్బంది లేదు స్వయంగా అనుభవ వేద్యం అవుతుంది అది ఊహలకు కాబట్టి ఇక్కడ తదే జతి తన్నై ఇప్పుడు చూడండి తద్దూడే తద్వంతికే దూరంగా ఉండేది అదే దగ్గరగా ఉండేది అదే అంటే అర్థం ఏంటనంటే ఇక్కడ మొట్టమొదట తదే జతి తన్నే జతి అనంటే కూడా తీసిపారేసింది వాక్యం పదార్థాల్లో ఈ వైలక్షణ్యమే కానీ लो यदार्थ दू। अलागने दूरमू दिएन अभी देश अदे वस्तु देश इंको चूं तदंतर तर्वस्र्वस्या बाह्यत लेदी अदे बैठे अदे बा चूं देश కాల వస్తు పరిచ్ఛిన్నతలన్నీ తొలగిస్తుంది ఈ మంత్రం అంటే నేనిప్పుడు కడపలో ఉన్నాను కర్నూల్లో ఉండకపోవచ్చు అంటే ఏంటి ఈ పదార్థం ఏదైతే ఉందో ఇది ఇక్కడే ఉంది అక్కడ లేదు కానీ గాలి ఏదైతే ఉందో మనం పీల్చుకుంటున్నామే అది అంతటా వ్యాపించింది అంతటా చరుస్తూ ఉంటుందని ఇప్పుడు మనస్సు చూడండి ఇక్కడ నేనున్నాను కడపలో కానీ మనస్సు ఒక్కసారి కర్నూలు అంటే కర్నూలు అయిపోయింది దాట్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 The End